శ్రీ శ్రీగురుభ్యో నమ హరి ఓం గణానవామహే కవిం కవీనాముపమ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిస్దనం శ్రీమహాగణాధిపతాశివ సమాంభా శంకరాచార్యమ్యమాం స్మార్యపర్య వందే గురు పరంపరాణ్యకృతాకాన్షిత్ శాశ్వతీ సమా శుతీనాే యోగభ్రష్టోయే యోగ భ్రష్టు పరిస్థితి ఏమిటి అని అర్జునని ప్రశ్న యోగ భ్రష్డంటే జారిపోయినవాడు లోకంలో సర్వత్రా ఆయా స్థితిగతుల నుండి జారిపోయిన వాళ్ళు కష్టాల పాలవుతారు అలాగే యోగభ్రష్టుడు కూడా ఎవ దుఃఖాలను భోజకాడు కాబోలు అనేవరైనా అనుకుంటే అది చాలా పొరపాటు యోగంలో అసలు అడుగు వేశాడు అంటే ఆ రకమైన కళ్యాణాన్ని ఆచరించిన వ్యక్తి దుర్గతిని పొందుతా అనేది సంభవమే కాదు దుర్గతి అంటే అది ఆయా సంస్కారాలను బట్టి ఏది దుర్గతి ఏది దుర్గతి అంటే చూడండి డబ్బు పోవడం దుర్గత ఏమో నా ఎందుకంటే కొంతమంది డబ్బు ఎక్కువ చెడిపోతారు ఆ డబ్బు కొంత పోయిందనుకోండి కొంత సోబర్గా ఉండి పాపం దారికి వస్తారు సపోజ్ ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఆపదలు ఏమీ వస్తూ ఉంటాయి వినియోగాలు ఇవేవి వస్తాయి అది దుర్గతియా అంటే సపోజ్ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు కొంత ఈ జీవితం యొక్క స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి భగవద్గీత ఇత్యాది గ్రంథాలను అధ్యయనం చేసి మీరు సన్మార్గంలో నడిచినట్లయితే ఇది దుర్గతి కానే కాదు దుర్గతి అంటే కాబట్టి మామూలుగా లోకంలో జనులు దేనిని దుర్గతి అనుకుంటారో అది దుర్గతి కాకపోవచ్చు లోకదృష్టి వేరే శాస్త్రదృష్టి వేరే లోక దృష్టి అంటే డబ్బు పోవడం లేకపోతే మనం ప్రేమించే వ్యక్తి దూరం అవడం ఇలాంటివి దుర్గతులుగా పరిగణింపబడతాయి శాస్త్రదృష్టిలో దాన్ని దుర్గతి అనడం చూడండి మానవుడై ఉండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోవడం అది దుర్గతి అని ఓ వాక్యం ఉన్నది సో సహికృపణ ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా దేహత్యాగం చేస్తాడో వాడు చాలా శోకింపదగినవాడు జాలి పడదగినవాడు కాబట్టి దానిని దుర్గతిగా శాస్త్రం వర్ణించింది అలాగే కేనోపనిషత్తులో ఏమన్నారంటే మహతీ వినష్టి ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా జీవితాన్ని ముగించేస్తాడో వాడికి అది చాలా పెద్ద నష్టము అని వర్ణించింది అంతేగాని ఎవడైతే కనీసం ఒక కోటి రూపాయలైనా విడిచిపెట్టకుండా వెళ్ళిపోతాడో వాడు వాడు దుర్గతి పొందాడు అలాగేం చెప్పలేదు ఆత్మస్వరూపం తెలుసుకోకుండా లోకాన్ని విడిచిపెట్టిన ఆ దుర్గతిని పొందినవాడు అని చెప్పింది కాబట్టి ఏదైతే లోక దృష్టితోటి దుర్గత అవుతుందో అది శాస్త్ర దృష్టితో దుర్గతి కానక్కర్లా అది సుగతి కావచ్చు కాబట్టి ఇక్కడ ఆత్మస్వరూపము ఆత్మజ్ఞానమును పొందుతా అది ఏ లక్ష్యము దాని దృష్టితోటే మనం సుగతి దుర్గతి అనే పదాలని వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది ఈ యోగ మార్గంలో నడిచిన వాడు ఆత్మ ఆ యోగం తాత్కాలికంగా ఆ జన్మలో యోగం సిద్ధించకపోవడమే తప్ప వాడు ఇంకా అసలు కంప్లీట్గా పర్మనెంట్గా భ్రష్టుడైపోవడం అనేది ఏమీ ఉండదు కాబట్టి ఆ జన్మలో ఏవో చిన్న ఆటంకాలు ఉండడం చేత అది సిద్ధించలేదు కనుక వాడు ఉభయభ్రష్టుడయ్యే ప్రసక్తి లేదు యోగభ్రష్టుడు ఉభయభ్రష్టుడు కాదు ఒకదాని నుండి భ్రష్టుడు కాదు దేని నుండి భ్రష్టుడు కాదు అల్టిమేట్గా దేని నుండి భ్రష్టుడు కాడు వాడు చాలా ఉన్నతమైన స్థితిని పొందుతాడు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు పుణ్యకృతం లోకాన్ని యోగము అంటే త్యాగము చేసినవాడు సన్యాసించినవాడు దేన్ని సన్యాసం అంటే ఆశ్రమరూప సన్యాసం అనే అభిప్రాయం కాదు అక్కడ సన్యాసము అంటే కర్మఫల త్యాగము కర్మఫల సన్యాసము దాన్ని కర్మయోగము అని అంటారు అక్కడ ఆరంభం అవుతుంది యోగం తర్వాత శ్రవణ మరణాదులను చేస్తూ విరక్తుడిగా జీవించటము నివిధ్యాసనము అక్కడ దాంట్లో కూడా త్యాగమే ఉంటుంది సర్వత్రా త్యాగం ఉంటుంది యోగము అంటే త్యాగముంటుంది త్యాగం చేయాలి త్యాగం లేకుండా అసలు ఏది లేదు సో పట్టుకున్నవాడు పనికిరాని వాడే విడిచిపెట్టినవాడే విముక్తుడవుతాడు అదొక రూల్ అది ఇలా పట్టు కూర్చోవడం అన్నది అది ఎవరికి కూడా శోభన ఇవ్వదు కాబట్టి త్యాగ ప్రధానంగా ఉంటుంది యోగము అంటే కర్మయోగము మీరు అన్నప్పుడు కర్మఫలాసక్తి దాన్ని త్యాగం చేస్తారు సో కర్మఫల త్యాగ త్యాగాఛాంతరంతరం అని శ్రీకృష్ణుడు పన్నెండో అధ్యాయంలో అంటాడు కాబట్టి అక్కడ త్యాగం ఉంటుంది తర్వాత శ్రవణ మననాలు చేస్తున్నప్పుడు సాంసారిక విషయముల నుండే ఆసక్తిని త్యాగం చేయాల్సి ఉంటుంది సంసారాన్ని అలాగా ఉరుంపొట్టు పట్టినట్టుగా పట్టుకుని వచ్చి వేదాంత క్లాసులో కూర్చుంటే అది వర్కౌట్ కాదు అది కొంత త్యాగం చేయాలి సో దాన్ని దీన్ని కూడా కలిపి పట్టేసేద్దామనే ఈ ధోరణం చూసారా చాలా తప్పదు అలాగే వర్కౌట్ కాదు అది కొంచెం మనం నేర్చుకోవాలి ఆ సత్యాన్ని గుర్తుపట్టాలి కాబట్టి విరక్తుడు అయితే కానీ శ్రవణ మరణాలకు అసలు యోగ్యతే సిద్ధించరు కాబట్టి విరక్తుడు అంటే సాంసారిక విషయములపై ఆసక్తిని త్యాగం చేసిన వాడు అని అలాగే ఇక ధ్యాన యోగము దాని నిధ్యాసనము దాంట్లో త్యాగం అల్టిమేట్ త్యాగం అది సంకల్ప సన్యాసము సర్వసంకల్ప సన్యాసి త్యాగీత్యభిధీయతే సంకల్పములను త్యాగం చేయటం అది మరీ కష్టం ఎందుకంటే డబ్బిచ్చి డబ్బును త్యాగం చేయడం తేలిక కానీ ఆ సంకల్పములను అంటే ఆ ఆసక్తితోటి రాగద్వేషపూర్వకంగా ప్రవాహరూపంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని త్యాగం చేసేసి ప్రశాంతంగా ఉండగలగటము చాలా కఠినమైన సమాచారం ఆ త్యాగం కాబట్టి అంతటా త్యాగము ఉంటుంది కర్మయోగము శ్రవణ మననాథులు ధ్యానయోగము అంత త్యాగంతో నిండి ఉంటుంది ఇటువంటి త్యాగ మార్గంలో నడిచిన వాడు గోలు చేరుకోలేకపోవడము అనేది ఉండదు ఒకవేళ ఏ కారణం ఈ జన్మలో చేరుకోలేకపోతే ఆటంకాల వల్ల మళ్ళీ జన్మలో చేరుకుంటుంది మరి ఈ జన్మకి మళ్ళీ జన్మకి మధ్యలో ఏమవుతుంది దట్ ఈస్ ది పాయింట్ ఇప్పుడు యోగ భ్రష్టుడు అంటే అర్థం ఏంటి ఈ త్యాగ మార్గంలో అంటే యోగ మార్గంలో ముందుకు అడుగు వేస్తూ జీవించి ఉండగానే లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు వాడిని యోగభ్రష్టుడు అంటాం అంటే వాడు లక్ష్యాన్ని చేరుకుని లోపల దేహ త్యాగం అయిపోయింది అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి వాడు ఉభయభ్రష్టుడు కాలేదా కాలేదు ఎందుకంటే ఇంతటి త్యాగాన్ని ఎత్కించి త్యాగం చేసి మార్గంలో నడుస్తున్నాడు కదా కాబట్టి ఆ త్యాగం యొక్క మహిమ చేత ఏమవుతుందంటే వాడికి ఒక అద్భుతమైన గతి సుగతి దొరుకుతుంది దుర్గతి దొరకదు సుగతి ఎటువంటి సుగతి అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు రెండు పక్షాలని చెప్తున్నాడు ఒక పక్షంలో మొదటి పక్షం చెప్పి తర్వాత ఇంకో పక్షాన్ని చెప్తాడు మొదటి పక్షంలో ఒక్క వి ఒక లెవెల్ తక్కువ పక్షం చెప్పి రెండో పక్షంలో అన్న ఇంకా ఉత్తమమైన పక్షాన్ని చెప్తాయి అంటే ఏమిటి దీంట్లో తక్కువ లెవెల్ ఎక్కువ లెవెల్ దేని చేత నిర్ధారింపబడుతుంది త్యాగం చేత అంటే పాపం త్యాగం చేశాడు కానీ ఆ త్యాగం సరిపడలేదు అది తక్కువ లెవెల్ త్యాగము చాలా ఉన్నతమైన త్యాగం చేశాడు లక్ష్యం సిద్ధించి ఈ లోపల త్యాగం అయిపోయింది మరణం వచ్చేసింది ప్రారంభ కర్మఫలం ప్రారంభ విశేషం చేత వాడి ఉన్నతమైనటువంటి యోగ భ్రష్టుడు మళ్ళీ యోగ భ్రష్టులో రెండు కేటగిరీలు వచ్చాయి సో లోవర్ క్లాస్ యోగ భ్రష్టుడు అప్పర్ క్లాస్ యోగ భ్రష్టుడు మొదటి శ్లోకంలో ఒక లెవెల్ తక్కువ యోగ భ్రష్టుడు ఏమవుతుందో చెప్తున్నారు రెండో శ్లోకంలో ఒక లెవెల్ ఎక్కువ యోగ భ్రష్టు ఏమవుతాడో చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ కూడా లోక దృష్టికి శాస్త్రదృష్టికి చాలా వైరుధ్యం ఉంటుంది ఏది లోకంలో గొప్పని అనుకుంటారో శాస్త్రదృష్టి అది తక్కువే ఏది లోక దృష్టిలో తక్కువగా స్వీకరింపబడుతుందో అది శాస్త్రదృష్ట్యా అదే గొప్ప అని ఆ అదొక విలక్షణమైన ధోరణి ఆ దృష్టి మనకి ఇక్కడ కూడా ఈ రెండు శ్లోకాల్లో కూడా కనపడుతుంది చూద్దాము సో వీడు యోగ యోగ మార్గంలో నడిచి యోగ సిద్ధి పొందక అంటే ఆత్మజ్ఞానాన్ని పొందక మునిపే దేహత్యాగం చేసిన వాడు త్యాగము యోగ రూప యోగము అంటే త్యాగం కదా ఆ త్యాగము ఒక మో మోస్తరుగా ఉంది తప్ప ఉన్నత స్థాయికి చెందని యోగభ్రష్టుడు అంటే సెకండ్ క్లాస్ యోగ భ్రష్టుడు అనుకున్నాం మనకి కమ్యూనికేషన్ ఈజీగా ఉండడం కోసం సెకండ్ క్లాస్ యోగ భ్రష్టుడు వాడు ఏమవుతాడు ఏమవుతాడు చూడండి వాడు స్వర్గానికి పోతాడు సో పుణ్యకృతాన్ లోకాన్ ప్రాప్య ఇప్పుడు పుణ్యకర్మలు పుణ్యకర్మలు ఏమిటేమిటో ఉన్నాయి అగ్నిష్టోమము ఇత్యాది శ్రౌత కర్మలు ఉన్నాయి వేదోకమైన కర్మలు అగ్నిష్టోమము వాజపేయము ఇంకే పేర్లు విన్నామంటే మీరు పేర్లు కూడా వెనక విని ఉండకపోవచ్చు అని ఇప్పుడు అటువంటి మహోత్తమైన కర్మలను క్రతువులను చేసిన వాళ్ళు ఏ ఉత్తమ లోకాలను పొందుతారో వాటిని పొందుతాడు తర్వాత తీర్థయాత్రలు దానాలు ధర్మాలు చేసిన వాళ్ళు పొందే ఉత్తమ లోకాలను వీడు పొందుతాడు పుణ్యకృతం లోకాన్ ప్రాప్య ఈ కర్మలు క్రతువులు తీర్థయాత్రలు దానాలు చేసిన వాళ్ళు అలా వెళ్ళి లేదా ఎందుకంటే స్వర్గంలోని భోగాలు ఖరీదు ఎక్కువ ఉంటుంది ఫైవ్ హోటల్లో కాఫీ యాభై రూపాయలుంటాయి మామూలుగా మీరు బయట కాఫీ తాగితే ఐదు రూపాయలకి వస్తుందా అది అక్కడ ఇస్తే కూడా వాడు వాడు చికాకు పడతాడు టిప్పు కూడా చాలుదది సిక్కు ఇవ్వడానికి కూడా పది రూపాయల కాగితం అయినా ఉండాలి మీరేమో అలా లెక్కలు పెట్టుకుంటూ కూర్చుంటే ఫైవ్ స్టార్ హోటల్లో అవ్వదు ఫైవ్ స్టార్ హోటల్లో బిల్లు యాభై రూపాయలు ఇచ్చేయడం మీరు వంద కాగితం ఇచ్చేసేయాలి మీరు తక్కువ నోట్లు కనుక బయటికి తీస్తే వాడు ఏడపా వీడి ఇక్కడ ఎందుకున్నాడని వాడు కంగారు కాబట్టి వంద కాగితం ఇచ్చేస్తే వాడు యాభై రూపాయలు తీసుకుని బిల్లు ఇంకో యాభై తీసుకొస్తాడు ఆ యాభై అట్టు అనాలి కాబట్టి ఖరీదు అలా ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్ ఖరీదు అలా ఉంటుంది అలాగే స్వర్గం కూడా అలాగే ఉంటుంది అక్కడ పుణ్యం ఇంత బా ఇంత పుణ్యం నేను చేసుకున్నాను బా ఎంత బరువుగా ఉంది మూట పుణ్యం మూట అని అనుకుంటాడు వీడు వెళ్ళేప్పుడు తీరా స్వర్గంలో ప్రవేశించిన తర్వాత కొంచెంసేపు భోగాలు అనుభవించేప్పుడు ఇది మూట చిన్నదైపు ఇంద్రుడు ఆర్దరు జారీ చేస్తాడు ఇంక వెళ్ళబోయే కిందకని మరి ఈయన యోగ భ్రష్టు శాశ్వతీస్తమా వీళ్ళు ఈ పుణ్యాలు చేసిన వాళ్ళు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు బ్యాచ్ ఆఫ్ తర్ బ్యాచ్ వీళ్ళు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కానీ ఈ యోగ భ్రష్టుడు సెకండ్ లెవెల్ యోగ భ్రష్టుడు సెకండ్ క్లాస్ యోగ భ్రష్టుడు మరి ఫస్ట్ క్లాస్ యోగ భ్రష్టుడు వెయిట్ ఫర్ హేమ్ వీ కమ్ టు దాట్ ప్రస్తుతం సెకండ్ క్లాస్ యోగ భ్రష్టుడు గురించి చెప్తున్నాం ఈ సెకండ్ క్లాస్ యోగ భ్రష్టుడు అక్కడే ఉండిపోతాడు శాశ్వతీ సమాహ ఆ ప్రయోగం వాల్మీకి మహర్షి ప్రయోగం శాశ్వతిహ వాళ్ళ మీకు చేసిన ప్రయోగాలు భారతంలో కూడా కనపడతాయి గీతంటే భారతంలోది కదా కాబట్టి అక్కడ శాశ్వత కాలము అంటే అనేకానేకములైన సంవత్సరాలు అక్కడే జీవించి అక్కడే భోగాలను అనుభవిస్తూ ఉంటాడు భాష్యదారులు బాగా చెప్తారు దాని గురించి అప్పుడు కిందకు వచ్చేస్తాయి అప్పటికీ ఈ యోగ భ్రష్డి యోగ పుణ్యం యోగ ఫలం పూర్తవుతుంది అప్పుడు కిందకు వస్తారు మళ్ళీ కిందకు వచ్చి ఎక్కడికి వెళ్తాడని నిన్న కొంత ప్రస్తావన చెప్పాను మీకు కిందకు వచ్చి వాడు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు అంటే ఏం చెప్తాం అది వాడి ఎంత పుణ్యం ఉందో దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో ఖాళీ చేసే రైల్వే స్టేషన్కి వచ్చాడు వాడు ఏ క్లాస్లో ఎక్కుతాడు అంటే ఏం చెప్తాం వాడు ఫస్ట్ క్లాస్ డబ్బులు ఉంటే ఫస్ట్ క్లాస్లో ఎక్కుతాడు అది లేకపోతే సెకండ్ క్లాస్లో జనతా క్లాస్లో ఎక్కుతాడు ఇంకా ఎక్కువ డబ్బులుంటే ఎయిర్ కండిషన్ క్లాస్లో ఎక్కుతాడు కాబట్టి వాడి దగ్గర ఉండే డబ్బులు పడు పర్సన్ బట్టి ఉంటుంది అలాగే ఈ కిందకు వచ్చేటువంటి వాళ్ళ పుణ్యము మనిషి అవడానికి కిందకు వస్తున్నాడంటే ఎక్కువ పుణ్యం ఉంటే మనిషి అవుతాడు ఎందుకంటే మనిషి ఈజ్ ది హైయెస్ట్ ఇక్కడ ఈ లోకంలో చాలా పుణ్యం ఉంటే మనిషి అవుతాడు ఏమాత్రం తక్కువైనా మనిషి అవడు ఇంకా ఇంకేవేవో అవుతాడు ఒక్క పిల్లో ఏదో అవుతాడు ఆ భోగ ఆ పుణ్య విశేషాన్ని బట్టి అవుతాడు కానీ ఈ యోగభ్రష్టుడి దగ్గర ఎంత పుణ్యశేషం ఉంటుందో దాన్ని పుణ్యశేషము అంటారు ఆ శేష పదాన్ని చాలా టెక్నికల్గా అలా వాడారు అపస్తంభుడు వాళ్ళును కాబట్టి యోగభ్రష్టుడి దగ్గర వాడు అక్కడ భోగాలు శాశ్వత కాలం అనుభవించి కిందకు వస్తున్నా కూడా ఇంకా ఇంత పుణ్యశేషం ఉంటుంది అంటే మానవుడిగానే పుడతాడు మానవుడిగా పుట్టడంలో కూడా తేడా ఉంటుంది మళ్ళీ వెళ్ళి వెళ్ళి ఉగాండాలోనో సౌదీ అరేబియాలోనో పుట్టాడు అనుకోండి మానవుడిగా పుట్టి కూడా ఉపయోగం ఎందుకంటే సౌదీ అరేబియాలో మీకు పైన ఉండదు కిందే ఉంటుంది పైనంతా ఇసక తప్ప ఉండేదంతా కిందే ఉంటుంది ఆయిల్ అలాగే మనుషులకు కూడా అలాగే పైన ఉండదు అంత కింద మనుషులు కూడా అంతే అంటే అభిప్రాయం పెట్టి బుద్ధి ఏమీ ఉండదు అప్ స్టైర్స్ ఎప్పుడైనా బోర్డు చూసారా అదనమాట అప్స్టైర్స్ అప్స్టేర్స్ అంటే ఇది ఇది వేకెంట్గా ఉంటుంది సో అలాగే వాళ్ళు అన్నారు ఏదో మాటవలసన్నారు కాబట్టి అక్కడ పుట్టాడు అనుకోండి మళ్ళీ వీడికి యోగమే కుదు ఎలా కుదురుతు ఉండదు అదో ప్రవాహంలో పోతుంది కాబట్టి భారతదేశం లాంటి చోట పుట్టాలి పుణ్యభూమి కర్మభూమి ఇక్కడ పుట్టాలి దేవతల్లో వాళ్ళలో వాళ్ళు ఆ శ్లోకం గుర్తులేదు నాకు ఈ దేవలోకంలో ఎంతకాలం ఉంటాం మనం మన పుణ్యం అయిపోతుంది మళ్ళీ మనం వెళ్ళిపోయినప్పుడు భారత భూమిలో పుట్టాలి రావడం అని వాళ్ళు ప్రార్థించుకుంటారు మనకు ఆ రకమైన భాగ్యం ఉంటుందా లేకపోతే వెళ్ళి సౌదీ అరేబియాలో పుడతామా అని వాళ్ళు పాపం భయపడుతూ ఉంటారు ఎందుకంటే కర్మభూమి పుణ్యభూమి భరతభూమి సో జ్ఞాన భూమి ఇక్కడ పుట్టాలి ఇక్కడ కూడా ఎక్కడో పుడితే ఉపయోగండి కొంచెం ఆ సంస్కారం ఉన్న వాతావరణంలో పుట్టాలి కదా కాబట్టి తర్వాత పుట్టి పుట్టడం పుట్టడం దరిద్రుల కొంపలో పుట్టాడు అనుకోండి పుడితే ఆ డబ్బు సంపాదించుకోవడం ఉద్యోగాలు చేసుకోవడం దానికి కావాల్సినటువంటి కంప్యూటర్ ఇంజనీరింగ్లో అవి చదువుకోవడం దానికే సరిపడుతుంది ఉన్న టైం అంటాను అలా కాకుండా శ్రీమంతుల ఇంట్లో పుడతాడు అంటే డబ్బు సంపాదన అనే బెంగ అక్కర్లేకుండగా శ్రీమంతులు ఇంట్లో పుడితే అదో అడ్వాంటేజ్ కదండి బార్ని వె సిల్వర్ స్పూన్ అనో గోల్డెన్ స్పూన్ అనో అంటారు ఉంది అంటే పుట్టినప్పటి నుంచి డబ్బు గురించి వాటి గురించి పెద్ద తడుముకోక్కర్లేదు ఓ సమస్య సాల్వ్ అయిపోయిందండి చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు ఇప్పుడు ధనవంతులు ఇంట్లో ఉన్న కుర్రాళ్ళు కుర్రాళ్ళు కానీ అమ్మాయిలు కానీ చదువుకుందాం అనుకుంటే అలాగే చదువు మీద శ్రద్ధ లేకపోతే వాళ్ళు చేయలేరు కానీ చదువుకుందాం అనుకుంటే చదువుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవచ్చు సో టెన్త్ క్లాస్ అసైన్మెంట్ ఇంటర్మీడియట్ రోడ్ యూనివర్సిటీలో చదవచ్చు అండి అయితే రైస్ యూనివర్సిటీలో చదవచ్చు లేకపోతే కార్నెల్ యూనివర్సిటీ ఖరీదైన యూనివర్సిటీ ఎక్కడ ఉన్న వెతుక్కుని అక్కడ వెళ్ళి చదవచ్చు చంద్రమండలంలో ఇంకా యూనివర్సిటీ పెట్టలేదు పెడితే అక్కడికి వెళ్ళి చదవచ్చు డబ్బు ఉన్న వాళ్ళకి ఏముంది అడ్వాంటేజ్ ఉంటుంది సో ఇతను పుట్టడం పుట్టడం ధనవంతులు ఇంట్లో పుట్టాడు ఇంకొక అడ్వాంటేజ్ సెకండ్ క్లాస్ వాడు చెప్తున్నారు ఇంకా ఫస్ట్ క్లాస్ వాడు గురించి ఇంకా పెండింగ్లోనే ధనవంతులు కూడా అయితే సరిపడదు ధనవంతులు అయ్యుండి సంస్కారం లేని వాళ్ళు అయినట్లయితే అది ఒక నరకం అయితే ఆ ఇల్లు ఎందుకంటే వాళ్ళు ఆ ధనాలతోటి భోగాలను అనుభవిస్తూ ఉంటారు ఆ ధనం ఖర్చు పెడుతూ భోగాలను అనుభవిస్తూ ఉండడం ఆ భోగా వలయంలో చిక్కుకుని అది ఒక విష వలయం లాంటిది దాంట్లో చిక్కుకున్నారంటే దాంట్లో ఇరుక్కున్నవాడు మళ్ళీ సన్మార్గంలోకి రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి ధనవంతుల ఇంట్లో పుట్టడం కంటే శుచీనాం శ్రీమతాం గేహే శ్రీమంతులు పైగా శుచి అయిన శ్రీమంతులు అంటే శుచి అంటే పవిత్రమైన జీవితాన్ని గడిపే శ్రీమంతుల ఇంట్లో జన్మిస్తాడు వీడివ్ ఆయనకు దృష్టాంతం చెప్తారు మామూలుగా ఆధునిక కాలంలో దృష్టాంతం చెప్పాలంటే ధనశ్యామ్ దాస్ బిర్లా ఆయన శ్రీమంతుడు కానీ చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవారు గొప్ప గొప్ప దానాలు చేశారు ఇలా ఇన్స్టిట్యూట్స్ ఆ పిలానీలో కట్టిన ఆ మరుభూమి అంటే ఎడాలో తీసుకెళ్ళి ఓ పెద్ద ఇన్స్టిట్యూట్ ఆయనే కట్టారు పెద్ద పెద్ద దానాలు చేశారు ఆయన చాలా సింపుల్ జీవితాన్ని గడిపేవారు తర్వాత గొప్ప శ్రీకృష్ణ భక్తుడు మహాత్ములకి ఎంత సేవ చేశారు అఖండానికి మహారాజు మొదలైన వాళ్ళందరికీ పెద్ద పెద్ద సేవలను చేశారు ఆయన స్వయంగా సంస్కృతము వేదాంతము బాగా చదువుకున్నారు వాళ్ళు గొప్పలో పుడితే ఆ సంస్కారాలన్నీ వస్తాయి మంచి సంస్కారాలు వస్తాయి ఓవైపుకు డబ్బుకి ఉంటుంది ఆ శౌచము అంటే శుచిత్వము ఉంటుంది శుచి పవిత్రమైనటువంటి అదొక దృష్టాంతం మీకు ఇంకో దృష్టాంతం కావాలంటే పుల్లారెడ్డి గారు ఈ ఇప్పుడు లేరు ఆయన ఆయన ఆయన్ని మనం సుచీనాం శ్రీమతాం దేహిక దృష్టాంతంగా చెప్పవచ్చు మనకి తెలుసున్న వ్యక్తుల్లో ఆయన ఒకరు గొప్ప సంపదకి తగ్గ దానగుణము పెద్ద మనస్సు భక్తి శ్రద్ధ శాస్త్రమునందు ప్రేమ ధర్మమునందు నిష్ఠ ఇవన్నీ కలిగినటువంటి మహాపురుషులు కాబట్టి అటువంటి గృహంలో కనుక జన్మిస్తే ఆ సంస్కారాలన్నీ వస్తాయి అలా చెప్తారు ఇప్పుడు నేను చెప్పిన రెండు దృష్టాంతాల్లోనూ కూడా వాళ్ళ ఇంట్లో వచ్చినటువంటి తరుగతి వాళ్ళు అటువంటి అద్భుతమైన సంస్కారాలు కలిగి ఉన్నారు అని ఎవరో చెప్తుంటే విన్నాను నేను కాబట్టి అటువంటి పవిత్రమైన గృహాల్లో జన్మిస్తారు శ్రీమంతులు శుచి అంటే ఈ శౌచము శౌచము అంటే శుచేహ భావ ఎవడు శుచిగా ఉంటాడో వాడి యొక్క ధర్మానికి శౌచము అని పేరు ఈ శౌచాన్ని గురించి మనుస్మృతి గారు ఒక మాట చాలా మంచి మాట చెప్పాడు మీరు ఆశీర్వాదాలు వింటే ఆయన ఏమంటాడంటే సర్వేషామే శౌచానాం అర్థశౌచం పరం స్మృతం సో యోర్థే శుచిర్హి సుచి నృద్వాది శుచి శుచి ఇప్పుడు మీరు ఎవరైనా వైదికులను చూసినట్లయితే వాళ్ళు శుచి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మడిబట్ట కట్టుకోవడం అది శుచి అని అది శుచియే సో సబ్బు పెట్టి డా డాక్టర్లు ఉన్నారనుకోండి సబ్బు పెట్టి చేకొడుకుంటూ ఉంటారు అసలు మనం అది శుచి అలాగే శుచి అంటే చేతులు సబ్బు పెట్టి కడుక్కుంటూ ఉన్నాం వెంటనే తువాలు పెట్టి దాన్ని చేతులు మళ్ళీ ఆ తర్వాత వెళ్ళి అలాగేదో ఇలా ముట్టుకుంటాడు మళ్ళీ వెంటనే సబ్బు పెట్టి మళ్ళీ చేకొడుకోవడం ఆ తువాలు పెట్టి తుప్పించుకోవడం డాక్టర్లు కొంచెం ఆ రకంగా ఉంటారు కాబట్టి మృతు మృతంటే సబ్బు అని అర్థం మృత అంటే మట్టి అనుకున్నాను సబ్బని అర్థం ఎందుకంటే సబ్బు కూడా అది కూడా మృత్యు మట్టిలా మట్టి శరీరానికి మట్టి పట్టింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఇంకో మట్టిని తగిలిస్తారు దానికి ఆ ఇంకో మట్టి తెల్లగా ఉంటుంది లేకపోతే రంగురంగులుగా ఉంటుంది సుగంధంగా కూడా ఉంటుంది ఆ ఇంకో మట్టి అదే సబ్బు సబ్బు మట్టిని తగిలించి ఈ మట్టి ఆ మట్టి కలిపేసి వాష్ చేసి అప్పుడు శుచి ఏర్పడుతుంది అప్పుడు ఈ విధంగా సబ్బుతోటి శుచి శుచి కాదు అది అది సమ్ కైండ్ ఆఫ్ సిల్లీ శుచి వారి స్నానం చేస్తే శుచి స్నానం చేయకపోతే వాడి ముఖం చూస్తే కూడా శుచి అనిపిస్తుంది అని అలా కొంతమంది నిష్టగా ఉంటారు అటువంటి శౌచము అది కాదు శౌచము మరి ఏది శౌచము యోర్థే శుచిరి సశుచి వాడు పోనీ స్నానం చేసి ఉండకపోవచ్చు ఏదో కొంచెం మాసిపోయిన చొక్కా ఉండొచ్చు కానీ వాడు అర్థశౌచము అర్థం అంటే డబ్బు ధనం విషయంలో శుచిగా ఉన్నాడు అంటే అది అసలైన శుచి మిగతా శుచి అక్కర్లేదని ఆయన చెప్పట్లేదు అన్ని శుచీలలోకి అర్థశౌచము శ్రేష్టమైనది అంటే మన దగ్గర ఉన్న డబ్బులో మీకు కల్తీ ఏమీ లేదు అలాంటి శుచి అది శౌచం అంటే ఒక ఆయన అకౌంట్లు చూసుకుంటున్నాడు ఇంకా నిద్రపోకుండా ఇంకా అంతలా అకౌంట్లు చూసేస్తున్నావు అంటే ఏం చెప్పమంటారండి ఓ రూపాయి ఎక్కువ ఇది ఎక్కడి నుంచి ఎక్కువ వచ్చిందో ఇప్పుడు దీన్ని పట్టుకోవాలి ఆ రూపాయి రేపు పొద్దున్న వాళ్ళకి ఇచ్చేసేయాలి వాళ్ళ వాళ్ళ రూపాయి మన దగ్గర ఒక పూట కూడా ఎక్కువ ఉండకూడదు ఇప్పటికే అసలు మన దగ్గర వాళ్ళ రూపాయి మన దగ్గర ఉంది ఇదే మహాపాపం ఇది వాళ్ళకి ఇచ్చేసి అందుకోసం అకౌంట్ సెటిల్ అయితే నేను పడుకోని నాకు నిద్రపట్టదు ఇంతలోకి దొరికినా అమ్మయ్య ఇగో ఇన్ రూపాయి నా దగ్గర ఎక్స్ట్రా వచ్చింది గుర్తు ఆ రూపాయి అక్కడ పెట్టేసి ఒక పొట్లం కట్టేదాన్ని పేరు రాసి పెట్టేసి రేపు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రూపాయి తీసుకెళ్లి ఆయన గుర్చేయటం అది అర్థశౌచము అంట ఆధునిక కాలంలో ఉన్నటువంటి వ్యామోహము అంటే ధనం కోసం అసత్యాన్ని పలకడం లంచం పుచ్చుకోవడం అధర్మాన్ని ఆచరించటం తర్వాత అర్థము అంటే అంటే భూమి ఇత్యాదులు కూడా అర్థంలోకి వస్తాయి కాబట్టి భూమిని ఆక్రమించటం సో ఫ్లాట్ ఫ్లాట్ ఉంటే ఒకవాడి ఫ్లాట్లో కాంపౌండ్ వాళ్ళు జరిపి కట్టేసేయటం ఇలాంటివన్నీ కూడా అలాగే ప్రభుత్వ భూమిని ఆక్రమించేయటం ప్రభుత్వం రోడ్డు మీదకి కట్టేసేయటం రోడ్డు మీద మీరు కట్టేస్తే మీరు ప్రభుత్వ భూమిని ఆక్రమించి కూర్చున్నారు ప్రభుత్వం వాళ్ళు నిద్రపోతూ ఉంటారు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు నిద్రాలుగా ఉంటారు అయ్యో వాడు రోడ్డు మీదకి ఆక్రమించి కట్టేసాడు మనం ప్రభుత్వం వాళ్ళం మనం దీన్ని ఆపాలి అనేటువంటి దృష్టి వాళ్ళకు ఉండదు వాళ్ళు పట్టించుకోరు డైలీ పట్టించుకోరు క్రైసిస్ వస్తే కానీ ఏం పట్టించుకోరు వీడు రోడ్డు మీద కట్టేసిన కారణంగా అక్కడ కలహాలు కల్లోలాలు వచ్చేసి వనరున ఒకరు కొట్టేసుకుని రైట్స్ వచ్చేస్తే అప్పుడు రైట్ పోలీసుని పంపిస్తారు అంతవరకు వాళ్ళు నిద్రపోతూ ఉంటారు అప్పుడు ఆలోచిస్తారు అసలు ఇందుకు వీడు రోడ్డు మీద కట్టేయడం అంతవరకు ఏం పట్టించుకోవడం సో అలా ఉంటారు ప్రభుత్వం వాళ్ళు కాబట్టి ప్రభుత్వం పట్టించుకోదు కాబట్టి మన ఇల్లు రోడ్డు మీద కట్టేసేటం అంటే మనం ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు కట్టు కూర్చుంటే అది అధర్మం అది అలా చేయకూడదు ఇంకా అవసరమైతే ఓ అడుగు మన భూమి ప్రభుత్వానికి ఇచ్చి కానీ మనం ప్రభుత్వ భూమిని తీసుకోకూడదు ఒకసారి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను ప్లాట్ఫామ్ టికెట్ కొందామంటే అన్నీ వాళ్ళు ఉండడు వాళ్ళు నిద్రపోతున్నారు అరే నాకు ఎవరైనా ఒకళ్ళు ప్లాట్ఫామ్ టికెట్ ఇవ్వరా అంటే ఇవ్వండి ఎందుకు ఇవ్వరు ప్లాట్ఫామ్ టికెట్ వైడోంట్ చూడ మూడు రూపాయలు తీసుకున్న ప్లాట్ఫామ్ టికెట్ నాకు ఇవ్వండి అంటే వాళ్ళెవరు రెస్పాన్స్ నిద్రపోతున్నారు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఎవరన్నా రిసీవ్ చేసినందుకు వెళ్తూ నాకేమిటి ప్లాట్ఫామ్ టికెట్ కొనుకుండా ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడం అధర్మం నా భయం నా సమస్య అది అఖరికి నేను కోప్పడ్డాను ఐ విల్ కంప్లైంట్ టు ది మినిస్టర్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని కోప్పడితే అయినా వాళ్ళు లెక్క చేయలేదు పోయి కంప్లైంట్ చేసుకోవాలని చెప్తారు ఇవ్వలేదు వాళ్ళు అప్పుడు ఇంక నేనేం నేను ధర్మ సంకటనలో పడి భగవంతుడి అన్నం పెట్టుకుని లోపలికి వెళ్ళాను ఎందుకంటే మన మనం అలా వెళ్ళకూడదు ఆ ధర్మం మనం చేయకూడదు అట్లాంటి కట్టు కొనుక్కునే వెళ్ళాం వాడు అమ్మకపోతే ఇంకేం చేస్తాం ఇంక చేసేది ఏం లేదు మాట్లాడుకుడుకోవడం వెళ్ళాం వాడు అమ్ముతున్నట్లయితే కొనుక్కున్నాయి అదే అర్థశౌచం అంటే అలా ఉంటుంది ఆయన దీనదయాల్ ఉపాధ్యాయ రైల్లో ప్రయాణం చేస్తున్నారు ఒకప్పుడు దీన్దయాలు ఉపాధ్యాయ అని జనసంఘ పార్టీ ఏదో స్థాపించారు ఆయన రైల్లో ప్రయాణం చేస్తున్నారు వార్తలు వస్తున్నాయి అప్పట్లో తెలియ ఇది రేడియో ఉంది రేడియోకి లైసెన్స్ ఉండే రేడియోకి లైసెన్స్ లైసెన్స్ రాజ్ అని అనివారు దాన్ని లైసెన్స్ రా రేడియోకి లైసెన్స్ అప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి క్యూలో నిలబడి లైసెన్స్ కట్టి రావాలి సో ఆయన వార్తలు పెట్టుకోవడంలో తక్కువ మంది పన్నెండో అవగానే పన్నెండో ఏదో మొత్తానికి ఆఫీసర్ వార్తలు పెట్టుకోలేదంటే అలా రేడియో ఖాళీగా పెట్టారు వార్తలు పెట్టుకోలేదు రేడియో ఉంది వార్తలు పెట్టుకోవా అంటే దానికి లైసెన్స్ అయిపోయింది అని రేడియో ఇప్పుడు ఆన్ చేయను రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి లైసెన్స్ కట్టాలంటే అప్పటికప్పుడు కట్టలేరు కదా లైసెన్స్ కట్టిదాకా ఇది ఆన్ చేయను దీన్ని సంగతి మర్చిపోయా ఇది ఆదం పర్వాలే అని ఆయన అంటే ఆశ్చర్యపోయారు అమ్మ ఇంత సత్యమనుషులు ఉంటారా అది శౌచము అర్థశౌచము మనం ధనం విషయంలో శౌచ్యాన్ని కలిగి ఉండాలి అది అసలైన శుచి కాబట్టి శుచీనాం శ్రీమతాం ఇక్కడ ఎందుకండి ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకండి అంటే మరి శ్రీకృష్ణుడు శ్రీమతాం అంటున్నాడు ధనవంతులై ఉండి శుచి అయి ఉండాలి అంటే శుభ్రంగా స్నానం అది చేసుకుని ఇస్క్రీ చేసిన బట్టలు తుడుకున్న వాళ్ళ ధనవంతులు ఇంట్లో పుడతాడు అనేది అది అర్థం ఆ శౌచం కాదు మరిదే శౌచము అంటే అర్థశౌచము కలిగిన శ్రీమంతులు ఇంట్లో పుడతాడు కాబట్టి ఇప్పుడు ఈ యోగభ్రష్టుడు పరిస్థితే బాగుందండి యోగ భ్రష్టుడు భ్రష్టుడికి బట్టే స్థితి ఎలా ఉందంటే అయితే మమ్మేము యోగ భ్రష్టులు ఎలా అవ్వాలో చెప్పండి మీరు అని అడగాలసలు ప్రశ్న అని మనం కోరాలి అసలు తొందరగా క్విక్గా వితౌట్ ఫెయిల్ యోగ భ్రష్టు అయ్యే ఉపాయం ఏంటి అని మనం అడగచ్చు ఎందుకంటే చాలా బాగుంది యోగ భ్రష్టు పరిస్థితి సో భాష్యకార్లు ఏమంటారు చూద్దాం సో వీడికి ఇతనికి ఇతనికి అంటే యోగ మార్గంలో ముందుకు అడుగు వేస్తుండగా యోగ సిద్ధి కాకుండానే దేహ త్యాగం చేసిన వానికి ఆ పూర్వ శ్లోకంలో అలా ఉంది వానికి ంభవతి ఏమిటవుతుంది వాడి పరిస్థితి అని అడిగితే ప్రాప్యేటి యోగ మార్గే ప్రవృత్తస్ ప్రవృత్ సన్యాసి సామర్థ్యాత్ ప్రాప్యగత్వా యోగ మార్గమునందు ప్రవర్తిల్లువాడు యోగి యోగ మార్గంలో ప్రవర్తిల్లువాడు ఏమిటండి యోగ మార్గం అంటే ఊరికే ఏవేవో చిత్ర చిత్రములైన ఆసనాలు వేయడం అదే యోగ మార్గం అంటే అదే యోగ మార్గం అంటే ఆసనాలు వేయడం వరకు మంచిదే అది కాదు యోగ మార్గం పోని ప్రాణాయామం చేసేసి ఇక్కడ కూర్చున్నే ప్రాణాయామం చేస్తుంటే మొత్తం ఈ హాల్ అంతా కూడా దద్దరిల్లిపోవాలి అని విదులుతుంటాయి పోనీ అది పోని యోగ మార్గం అది కాదు అవన్నీ వాటుకుంటే విలువ వాటుకుంటుండే అంటే స్థానం వాటికి ఉంటుంది మనస్సుల్ని గ్రహించడానికి వాటికి ఉపయోగపడతాయి ఇక్కడ చెప్తున్న యోగ మార్గం అది కాదు మరి ఇక్కడ చెప్తున్న యోగ మార్గం ఏమిటి సన్యాసి సామర్థ్యాత్ ఆ యోగ శబ్దానికి ఉండే సామర్థ్యాన్ని బట్టి ప్రతి శబ్దానికే ఒక సామర్థ్యం ఉంటుంది ఒక శక్తి ఒక పవరు ఏమిటి ఆ దాని అర్థాన్ని చెప్పే శక్తి ఒక విషయాన్ని మన బుద్ధికి తీసుకొచ్చే శక్తికి సామర్థ్యము పేరు ఆ సామర్థ్యాన్ని బట్టి ఇక్కడ యోగి అంటే అర్థము సన్యాసి అని అర్థం ఎక్కడైనా సరే గీతలో సన్యాసము అంటే త్యాగము అని అర్థం ఆశ్రమరూప సన్యాసం అని కాదు అది కూడా త్యాగంలో పడితే త్యాగానికి అర్థం అవుతుంది త్యాగము గృహస్థి ఉండి కర్మఫల త్యాగం చేస్తే అది సన్యాసం సన్యాస దీన్నే సన్యాస ఇన్ స్పిరిట్ అంటారు సో వీడు త్యాగ మార్గంలో ఉళ్ళో డబ్బు సంపాదించుకు భోగాలు అనుభవించే మార్గంలో ఉంటే వీడొక్కడు అటు ధనమునంద ఆసక్తి భోగాల ఎందు ఆసక్తి త్యాగం చేస్తూ కూర్చున్నాడు దేవుడు పూజలు చేసి వాళ్ళందరూ ఈ కర్మ చేస్తే ఈ ఫలం ఈ కర్మ చేస్తే ఈ ఫలం అని దాని వెంటబడుతూ అంటే వీడు ఈ కర్మఫలములను త్యాగం చేసి శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా కర్మఫల త్యాగం చేసి కేవలం నిత్యకర్మానుష్ఠానం చేస్తూ కూర్చున్నాడు వాడు సన్యాసి అంటే ధ్యానం చేస్తూ సర్వసంకల్ప సన్యాసం చేశాడు అనే అర్థం ఆ యోగ శబ్దానికి సామర్థ్యాన్ని బట్టి అటువంటి త్యాగ పురుషుడు అని అర్థం అటువంటి యోగి ఆయన కనుక జీవన్ముక్తులు అయిపోతే ఇంకా అసలు చర్చేయలేదు చర్చంతా కూడా జీవన్ముక్తుడు కాలేకపోయిన వాడి గురించే ఎందుకు కాలేకపోయాడు అంటే ఓ కొన్ని వాసనలని త్యాగం చేయలేకపోయాడని అర్థమైపోతుందన్నమాట ఆ త్యాగం చేయటంలో కంప్లీట్గా త్యాగం చేయలేకపోయాడు సో ఇంకా ఏదో కొంత వాసనల్ని పట్టుకూర్చున్నాడు కంప్లీట్గా త్యాగం చేస్తే జీవన్ముక్తి లేదు కదా అవలేకపోయాడు అంటే ఇంకా ఏదో పట్టు కూర్చున్నాడు కొంతమంది త్యాగం ఎలా ఉంటుందంటే చాలా కష్టపడిపోతూ త్యాగం చేస్తాను దాన్ని శ్రీకృష్ణుడు దాన్ని వర్ణించాడు క్లిష్టం దీయతే అన్నాడు వీడు ఇస్తాడు చంద్ర అడిగితే ఇస్తాడు మొహమాట పడకో దేనికో ఇస్తాడు కానీ చాలా ఇబ్బంది పడిపోతాడు అబ్బాబ్ వీళ్ళు ఎక్కడ దొరికారు పొద్దున్నే వీళ్ళకి దొరికిపోయానే నేను వీళ్ళు నా దగ్గర వంద రూపాయలు పట్టేసారే వీళ్ళ మొహం ఇచ్చాన్ని పదిసార్లు తిట్టుకుని వాళ్ళకి ఊరికే బయటికి వంద రూపాయలు గంభీరంగా ఇస్తున్నట్టు ఇచ్చిన లోపల చాలా కష్టపడిపోతాడు తేలికగా అలా అలమోకగా ఇవ్వడం చేత కాదు అలా ఉంటారు కొంతమంది ఎందుకంటే ఏదో పోగొట్టేసుకుంటున్నామని భయం అంతకంటే ఇంకేంటి ఏదో మనం పోగొట్టుకుంటున్నాము అని సో అంటే ఆ త్యాగం చేస్తున్నాడు కోపం త్యాగం చేస్తున్నాడు కానీ ఆ వాసన ఆసక్తి లోభం ఇంకా వదిలిపెట్టలేదు చూసారా అదే ఆటంకం అయి కూర్చుంటుంది వాడు యోగ భ్రష్టుడు అవ్వడానికి అదే ఆటంకం ఏదో గ్రహాలు అడ్డు చేయో లేదో నక్షత్రాలడ్డో మీరు అనుకోద్దు యోగ భ్రష్టుడు ఇదే ఇవే గ్రహాలు ఈ వాసనారూపమైన గ్రహాలే గ్రహాలు వేరే ఇవే గ్రహాలు గ్రహాలు కూడా వీటి ద్వారానే మనల్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి ఆ వాసన ఇంకా ఉందన్నమాట అంచేతనేవాడు యోగ భ్రష్టుగా తేలేడు యోగిగా తేలాల్సిన వాడు యోగ భ్రష్డుగా తేలేడు ఇంకా వాసనలు ఉన్నాయి అయినా కూడా వీడింతటి మహోన్నత స్థితిని పొందుతాడు అని మనం చూస్తున్నాం ప్రాప్యా గత్వా పొందుతాడు దేన్ని పొందుతాడండి అందము పుణ్యకృతం అశ్వమేధాది యాజిన లోకా అది పొందుతాడు పుణ్యం చేసుకున్న వాళ్ళు ఏ లోకాలను పొందుతారో ఆ లోకాన్ని పొందుతారు పుణ్యము అంటే తక్కువ పుణ్యం చేసుకోవచ్చు ఎక్కువ పుణ్యం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఈ పుణ్యం అని అన్నాడు శ్రీకృష్ణుడు దానికి భాష్యకారులు ఏమని చెప్తున్నారంటే అశ్వమేధము అనే యాగం చేసిన ఇత్యాది యాగములు చేసిన వాళ్ళు ఏ పుణ్యాలు పొందుతారో అది పొందుతారు అంటే ఇప్పుడు హోటల్కి వెళ్తే మీకు ఫ్రీగా హోటల్లో రూమ్ ఇస్తాము అంటాడు ఫ్రీగా ఇస్తా ఉన్నాడు కదా అని వెళ్తే వాడు ఆ హోటల్ మొత్తానికంతకి ఎందుకు పనికిరాని రూమ్ ఒకటి సెలెక్ట్ చేసి ఇచ్చేయడం అనుకోండి అది కూడా ఫ్రీగా ఇచ్చినట్టే లేకపోతే హోటల్లో కల్లా బెస్ట్ స్వీట్ లాంటిది ఒకటి తీసిచ్చేయడం అది ఫ్రీగా ఇచ్చినట్టే సో ఇప్పుడు పుణ్యం చేసుకున్న వాళ్ళ లోకాలు అంటే అధమాధమైన పుణ్యం చేసిన లోకం వస్తుందా ఉత్తమోత్తమమైన పుణ్యం చేసిన లోకం వస్తుందా అంటే శంకరులు అంటున్నారు ఉత్తమోత్తమమైన పుణ్యం చేసిన వాళ్ళలోకం వస్తుంది ఏమిటా ఉత్తమోత్తమైన పుణ్యము అశ్వమేధ యాగము అన్ని యాగాల్లోకి సర్వోత్తమైనది అశ్వమేధము దాన్ని అలా వర్ణిస్తారు వేదంలో సో మీరు వింటారు ఈ మంత్రం అశ్వమేధానికి సంబంధించి తరచుగా దేవాలయాల్లోనూ అక్కడ పురోహితులు చెప్తూ ఉంటారు ఏంటంటే పర్యాప్త అనంతరాయా సర్వస్తోమోతి రాత్ర ఉత్తమ మహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్వ్యజిత్యై సర్వమేవ తేన ఆప్నోతి సర్వంజయతి ఎప్పుడైనా విన్నారా మాటలో విన్న విన్నట్టుగానే ఉన్నాయి కదా అర్థం కూడా తెలిసిపోతుంది కదండి సర్వమేవ తేన ఆప్నోతి సర్వాన్ని పొందుతుంది అంటే పుణ్యం వల్ల ఎంత దొరుకుతుందో అంత దొరికేస్తుంది ఎవరికి యోష్ మేధే ఎక్కడైతే అశ్వమభాగం చేస్తారో సర్వంజయతి ఎన్ని పుణ్యలోకాలైతే ఉంటాయి అన్నింటిని కాంకర్ చేస్తాయి సర్వం సర్వ సర్వమేవత సర్వంజయతి చాలా మహోన్నతమైన ఫలాన్ని సో అనంతరాయాయ అంటే అంతరాయాలు లేని పుణ్యాలను పుణ్యలోకాలను పొందుతాడు పర్యాప్త అంటే చాలు అనేటువంటి తృప్తి కలిగిపోయేంతటి పుణ్యలోకాలను పొందుతాడు అని అశ్వమభయాగానికి పుణ్యఫలంగా చెప్పారు ఆ పుణ్యం ఆ అటువంటి లోకాలు ఈ యోగ భ్రష్టుకి లభిస్తాయి అంటే కానీ ఫ్రీ అన్నారు కదా అని ఏదో సమ్ సిల్లీ థింగ్ అని కాదు అంటే మహోన్నతమైన ఫలం యోగభ్రష్టుడు ఓకే సరే అశ్వమేధయాగం చేసిన ఆయన ఉత్తమోత్తమైన లోకాన్ని పొంది అక్కడ కొంతకాలం ఉన్న మళ్ళీ వాపసు వచ్చేస్తాడు ఖర్చు అయిపోతుంది పుణ్యం మరీ ఎక్కువ స్టార్స్ హోటల్కి వెళ్తే ఖర్చు కూడా దానికి తగ్గట్టుగా పెరిగిపోతుంది కాబట్టి ఈ పుణ్యం కూడా వేగం వేగంగా ఖర్చు అయిపోయి మళ్ళీ వాపస్ కానీ ఇక్కడ యోగ భ్రష్టు బోహ్ ఇది మహాపుణ్యం సో అదే అంటారు త్ర ఉషిత్వాసమనుభూయా శాశ్వతీఎ సుణ్యలోకాల్లో మహాపుణ్యలోకాల్లో అంటే పుణ్యలోకాల్లో కూడా మీకు వెరైటీలు ఉంటాయి పుణ్యలోకాల్లో కూడా గ్రేట్స్ ఉంటాయి ఫైవ్ స్టార్ హోటల్లో కూడా సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ స్వీట్ ప్రెసిడెంట్స్ స్వీట్ అని కూడా ఉంటుంది అలా అక్కడ కూడా అలాగే పుణ్యలోకాల్లో కూడా ఈ లోకాల లిస్ట్ మీకు తెలుసు ఓంభూహ్ అంటే మన లోకం భువహ అంటే అంతరిక్ష లోకం మన చుట్టూ అంటే ఈ జట్టు ఫ్లైట్లోనూ అక్కడ వెళుతూ ఉంటారు కొంతమంది అది ఘోర లోకం అది కూడా మనకి సంబంధించింది ఇంకా ఆ పైన మనకి సంబంధించింది కాదు సువహ తపహ జనహ మహహ సత్యం ఐదు లెవెల్స్ ఉన్నాయి ఫైవ్ ఫైవ్ లోకాలు ఉన్నాయి మళ్ళీ విత్ దట్ లోక సపోజ్ వీడు తపో వెళ్ళాడు అనుకోండి తపో కూడా మళ్ళీ సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ స్వీట్ ప్రెసిడెన్స్ స్వీట్ అన్నట్టు కేటగిరీలు ఉంటాయి మళ్ళీ విత్ దట్ లో ఎక్కడికక్కడ తారతమ్యం ఉంటుంది పుణ్యం అంటే అలాగే ఉంటుంది ధనం అంటే అలాగే డబ్బు డబ్బు మీరు పోగేసినప్పుడు తారతమ్యం ఉంటుంది అంటే ఎక్కడికక్కడ తారతమ్యంగా ఉంటుంది సో అనివే సో యోగ భ్రష్భి జాగితే అక్కడ వీడు మహా మహాపుణ్య లోకాల్లో వీడు వాసాన్ని అనుభవిస్తాడు అంటే అక్కడ భోగాలను అనుభవిస్తూ సుఖంగా నివాసాన్ని అనుభవిస్తాడు ఎంతకాలము అంటే నిత్యాహ సమాహ సంవత్సరాన్ని ఇలా వెళ్ళడం అలా రావడం కాదు కల్పాంతం వరకు అంటే సృష్టి ఉన్నంత ఈ సృష్టి ఉంది మళ్ళీ కొత్త సృష్టి వచ్చే వరకు అక్కడే ఉండిపోతాడు కొత్త సృష్టిలో వాపసు వస్తాడు ఇంక ఈ సృష్టిలో వాపస్థాడు ఎలాగంటే నైన్టాల్లోనో ఎక్కడో రూమ్ మనకి ఇచ్చేసి ఇంక సీజన్ అంతా మీదే ఆ అన్నట్టు సీజన్ ఉంటుంది టూ మంత్స్ త్రీ మంత్స్ సీజన్ వేసవకాలం సీజన్ ఆ సీజన్ అంతా మనం ఉండిపోవడమే ఇక్కడ సీజన్ అయిపోయిన తర్వాత అక్కడంతా మంచు కురుస్తుంది ఇంకక్కడ ఉండే మీకేం లేదు అప్పుడు బయలుదేరి లాభ రావచ్చు అదే రకంగా ఈ యోగ భ్రష్టుడు మహాపుణ్య లోకంలో తప్పలోకంలోనో సత్యలోకంలోనో ఎక్కడో కల్పాంతం వరకు ఉండి నెక్స్ట్ కల్పంలో వాపస్ వస్తాడు అమ్మ బాబా ఎంత మహాపుణ్యమో చూడండిది కాబట్టి యోగ భ్రష్టుడు ఇంత పుణ్యం ఉంటే సెకండ్ క్లాస్ యోగ భ్రష్టుడు వీడి పైగా వీడి పైవాడు ఒకడున్నాడు ఫస్ట్ క్లాస్ యోగ భ్రష్టుడు వాడి పైవాడు అంటే మోక్షమో నే పరమపురుషాప్తోగక్ష శుచీనాథోక్తీమ విభూతిమతే గృహే యోగభ్రష్టోభిజాయే ఇంకా పుణ్యశేషం చాలా ఉంది ఇంకా పుణ్యశేషం ఉంది ఇంత భోగాలు అనుభవించినా ఇంకా గొప్ప పుణ్యశేషం ఉంది అంచేతనే అభిజాయతే యోగ భ్రష్టుడు మళ్ళీ తిరిగి మానవ లోకంలో కొడతాడు ఎక్కడ కొడతాడు అంటే తద్భోగ క్షయే ఆ మహాపుణ్యలోకాల్లో భోగాలన్నీ ఖర్చు అయిపోతాయి అవన్నీ కూడా క్షయమైపోతాయి అంటే ఏమిటి ఆ త్యాగ ఫలం అక్కడికి ఖర్చు ఎట్లాస్ట్ అది ఖర్చు అప్పుడు మళ్ళీ వాపసు వచ్చినప్పుడు ఎక్కడికి వస్తాడు శ్రీమతాం దేహే దేహే అంటే గృహే అని అర్థం గృహమునందు ఎవరి గృహము శ్రీమంతులు శ్రీమంతులు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ సంపన్నులు శ్రీమంతులు అని వాళ్ళ కొంపలో కొడతాడు ఎటువంటి శ్రీమంతులు ఉత్తు శ్రీమంతులు సమస్య అన్ని రాంగ్ యాటిట్యూడ్స్ ఉంటాయి ఈ శ్రీమంతులు అనేవాళ్ళు ఉంటారే అసలు ఓసారి వెళ్తే ఇంక రెండోసారి వెళ్ళబుద్ధి కాదు ఒకసారి నేను శ్రీమంతుడింటికి వెళ్ళాను ఏదో సన్యాసులు ఉన్న తర్వాత పది కొంపలకు వెళ్తూ ఉంటారు ఎక్కి గుమ్మం దిగి కుమ్మం ఏదో ఉంటుంది వెళ్తే నేను కూర్చున్నాను ఆయన కూర్చున్నాడు నాకేమో చెక్క కుర్చీలో కూర్చోబెట్టాడు ఆయన సోఫాలో కూర్చున్నాడు నేను కూర్చున్నాను భాగవతం చెప్పాలి భాగవతం కూడా ఏంటి కపిల దేవహూతి సంవాదం చెప్పాలి చెప్పండి అన్నాడు ఏం చెప్పమంటారని ఏం చెప్పడం ఏంటండి కథల దేవోత్సవం అనుకున్నాం కదా అదే చెప్పండి అని అంటే నేను అన్నాను ఈ శ్రోతలు ఎవరన్నా అన్నాడు అంటే నేనున్నాను కదా ఈ లోపల ఇంకో ఇద్దరు వచ్చారు రెండు రెండు రెండు రెండు తన సోఫాలో ఇటు పక్కన పక్కన కూర్చున్నాను నేను ఈ చెక్క కూర్చున్నాను పోలండి చెక్క కుర్చీ అయినా నాకు సమస్యని కాదు వాళ్ళు కూర్చున్న స్థితి చెప్తున్నా మంచి ఖరీదైన సోఫా కూర్చున్నారు ఈ లోపల నేనేమో తీసి కపిలదేవూత అనుభూతి అంటే ఈ గెస్టుల్లో ఒక ఆయన అడిగాడు అయా మీ పేరేమిటి మీరే సంప్రదాయం ఏమిటని అడిగాడు అంతే నేను ఏదో చెప్పాను సమాధానం ఈ లోపల ఇంకో గెస్ట్ ఉన్నాడు ఆయన ఇంకో ప్రశ్న అడిగాడు అప్పుడు నేను ఏమన్నానండే ఏమన్నా మీరు ఇంటర్వ్యూ చేసే కమిటీ నేను ఉద్యోగం కోసం అప్లై పెట్టుకున్న వాళ్ళగా ఫీలింగ్ కలుగుతోంది నాకు నాకేం బాగుగా లేదండి ఇది నేను ఉద్యోగం కోసం మీ దగ్గరికి రాలేదు కదా అన్నాను అనేశాను ఇంత మాట అనేశాను ఎండగా అన్నాం కానీ ఇంపల్సివ్గా అనేశాను అనేసేపుడు వాళ్ళు సిగ్గుపడ్డారు నిజంగా బాబు ఈయన ఏదో మనం ఏదో ఇంటర్వ్యూ ప్రశ్నలుగా అనిపించి అప్పుడు పోని మీరు సోఫాలో కూర్చుంటారా ఏనున్నాను నేను సోఫాలో కూర్చుంటే మీరు ముగ్గురు దీని మీద పట్టాలి కదా మీరు అని నేనన్నా అంటే అప్పుడు ఇంకో కూర్చీ తెప్పించారు దాంట్లో కూర్చున్నా చెప్పండి అన్న చెప్పండి అంటే ఆ పక్కన ఇంతట్లోకి నాకు ఆ పక్కన ఒక అల్మైరా కనపడింది పక్కనే ఉంది అల్మైరా వుడెన్ ఆ అల్మైరా నిండా వైన్ బాటిల్స్ స్కాచ్ బిస్కీ అవన్నీ అవి ఉంటాయి నేనేం లేబుల్ షో చూసే చూసే కానీ వాటి లక్షణం ఏమిటో తెలుసు నాకు చూసాను మా చూసి చెప్పండి మా ఏం చెప్తాను నేను ఏదో చెప్పాను అయిపోయింది మొన్నాడు నేను వెళ్ళిపోయే టైం వచ్చేసింది అమెరికాలో వచ్చేస్తే నేనేమో ఇంకా ఎయిర్పోర్ట్కి పోయి కంగారా ఎయిర్పోర్ట్కి వల్లండి ఇంకో రెండు రోజులు ఎక్సిడెంట్ చేద్దాం మీటిక నో నో నో మీరు అర్జెంటుగా నన్ను తీసుకెళ్లి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేయండి అర్జెంటుగా ఐన్ లాన్ టు మిస్ ది ఫ్లైట్ అయిపోయింది ఎయిర్పోర్ట్కి వచ్చేసాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫోన్ స్వామీజీ మీరే లాస్ట్ ఫ్లారిడా లాస్ట్ ఇయర్ మీరు ఫ్లారిడాకి వచ్చారు ఏడాది రావాలంటే నో నో నో నో అది నాట్ కానీ లైవ్ నాకు ఖాళీ లేదు సో శ్రీమంతులైనంత మాత్రాన ఏం శుచిగా ఉండాలి శుచి ఉండాలి అలాగా అంత అశుచి అంటే ఎప్పుడేదో వాళ్ళకి కావలసిన వాళ్ళు పెట్టుకోవచ్చు బాగా అవుతాను ఎలా అక్కడ కూర్చుని ఆ వాతావరణం వాళ్ళు ఏం చేస్తారన్నది నాకు అనవసరం నేను చేసే పని చేసి వస్తాను కొంచెం వాతావరణం ఎలా ఉండాలి ఏదో నాలుగు పుస్తకాలు శ్రీకృష్ణుని యొక్క బొమ్మ గురుదేవుల యొక్క ఫోటోగ్రాఫ్ అలాగే ఏదైనా ఉంటే అక్కడ కూర్చుని చెప్పడానికి ఉత్సాహంగా ఉంటుంది తప్ప ఇటువంటి యూస్లెస్ వాతావరణంలో ఎలా చెప్తాం ఏదో చెప్తాను అలాగే మాట అన్నప్పుడు మాట నిలబెట్టుకోవడం కోసం చెప్పడం ఉత్సాహం రాదు ఆహా కాబట్టి శ్రీమంతుడైతే సరపడదు శుచీనాం శ్రీమతాం దేహే ఏ కొంపకు మహాత్ములు వస్తున్న కొంప అది ఒక స్టాండర్డ్ ఎలాగండి శుచి శ్రీమంతుడని అలాగా చెప్తారు ఏ ఇంటికైతే మహాత్ములు అడుగు పెడతారో అది శుచీనాం శ్రీమతాం అని మీరు చెప్పచ్చు ఎందుకంటే మహాత్ములు కనుక వాళ్ళకి ఒకసారి చూస్తే ఇంక రెండోసారి రారు ఒకసారి దాకా రప్పించగలరు మీరు రెండోసారి రప్పించలేరు ఎందుకంటే మహాత్ములు సంస్కారాలకి లోబడి వస్తారు తప్ప సంపదలకి లోబడి రాదు సంస్కారాలకి లోబడి వస్తారు ప్రేమకి భక్తికి లోబడి వస్తారు సంపదకి లోబడి రా కోటి రూపాయలు కూడా మనిషిని మహాత్మని మీ ఇంటికి తీసుకురాలేవు కాబట్టి ఆ శుచీనాం శ్రీమతాం అనేది చాలా గొప్ప విశేషణం అటువంటి శ్రీమంతుల ఇంట్లో వీడు జన్మిస్తాడు యథోక్త కాగి నాం అన్నరు శంకర్లు అంటే శాస్త్రంలో మనం ఇలా నడుచుకోవాలి ఈ కర్మల్ని ఈ విధంగా చేయాలి ఈ దానం చేయాలి ఈ ధర్మం చేయాలి ఇంటికి వచ్చిన అతిథికి ఈ రకమైన సేవ చేయాలి అని శాస్త్రంలో చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు జాగ్రత్తగా చేసుకుంటారు అందుకోసం సుచీనాం శ్రీమతాం గేహే అటువంటి గృహంలో ఈ జన్మిస్తాడు సెకండ్ క్లాస్ యోగ భ్రష్టుడు సెకండ్ క్లాస్ యోగ ఇలా అయితే అంటే మనం ఎక్స్పెక్టేషన్ చెప్తున్నా సెకండ్ క్లాస్ యోగ భ్రష్టుడు మరణించి ఉత్తమోత్తమమైన పుణ్యలోకానికి వెళ్ళి అక్కడ కల్పాంతం దాకా భోగాలు అనుభవించి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మానవ లోకంలో శ్రీమంతులు శుచ్యుల ఇంట్లో పుడతారు ఇది సెకండ్ క్లాస్ వాడు ఫస్ట్ క్లాస్ ఎలా ఉంటుంది మీరు ఊహ